చూద్దం యశు ప్రభ పరుచున్న దేవా నీ రాకడి తొరగుంది యశ ప్రభా నా దేవాని చూద్దాం దాని గుడి దేవా మహాదేవ బ్రాహ్మ సాకు దేవ కలవరసలో ప్రభ మా పాప మా శాప మా రోగం వ్యసన భరించి మాకు శిక్ష మీ శిక్ష పొంది మాకు నిత్య జీవం ఇచ్చినాం ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు ప్రభా మాకు భూలో కూడా కోసం ఆత్మల భారం కల్నీరు ప్రార్థన తెచ్చండి వాక్యంధర మాట్లాడి వాక్యం మా ఉదయంలో ఉండాలా నాట పడాలా మా ఉదయంలో ఫలింపచ్చే వినేశి ్రదర్ థ్యాంక్ బ్రదర్ నాదు జీవితము మారిపోయినది నిన్న శ్రయించిన వేళ నాదు కొంటివి ప్రభువా నాదు జీవితము మారిపోయినది నిన్న ఆశ్రయించిన వేళ నన్నాదు కొంటివి ప్రభువా నాదు జీవితము చాలునయ్యా దేవా ఈ జన్మ ధన్యమే ప్రభువా చాలునయ్యా దేవా ఈ జన్మ ధన్య ప్రభువా ఆ పాప కోపము విడిచి నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించి ప్రభువా నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదు కొంటివి ప్రభువా నాదు జీవితము కన్ను గన బహు దూరమే మే గితి నయ్యా కన్ గాన ని నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా నిన్ నాశ్రయించేతి ప్రభువా దు జీవితము మారిపోయినీ నిశ్రయించిన వేళ నన్నాదు కొంతి వి ప్రభువా నాదు జీవితము లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే నరకాగ్నిజ్వాలూరే ఆదారిడువకనన్న కాపాడినని దేవా నిమ్నాశ్రయించితి ప్రభువా నాదు జీవితము మారిపోయి నదీ నిన్నాశ్రయించిన వేళ నన్నా కు ప్రభువా నాదు జీవితము జాలి ప్రభువా నీచే చాపవా విభువా జాలి గలనా ప్రభువా నీచే చాపవా విభువా దరికి నే నేపానయ్యా ప్రభువా నే పినయ్యా ప్రభువా నాదు జీవితము మారిపోయినది నిన్ నాశ్రయించిన వేళ నన్నాదు కొంతివి ప్రభువా జీవితము ఆరిపో నీ జ్యోతివై కన్నులలో నీ కాంతివై ఆరిపోని జ్యోతివై కన్నులలో నీ కాంతివై ఎంత కాలముంటివి ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి నాదు జీవితము మారిపోయినది నిన్న ఆశ్రయించిన వేళ నన్నాదు కొంతివి ప్రభువా నాదు జీవితము పోయినది నిన్నశ్రయించిన వేళ నన్నాదు కొంటివి ప్రభువా నాదు జీవితము ప్రైజ్ నాడుస్తే కాలలియమ్ పరిశుద్ధుడమైన ప్రభు తెలుసు క్రీస్తు రాజా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రవ్వా మరి నా తల్లి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో మరి మమ్మల్ని సజీవ ఉంచినందుకు స్తోత్రం ప్రవ్వా ఈ గడియను ప్రవ్వా ఈ దినమును చూడకుండా ఎంతో మంది గతించిపోయారు అయినా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన నైనా మొదట నీ అధికారమున మా హృదయాలను ప్రేరేపించి మీ ఆత్మ నడిపింపుతూ నాయన మీ వాక్యములను ఆయన విలేకాలమ్మను బాబా మా హృదయాలు భద్రపరుచుకున్నకు వాక్యంతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి పరిశుద్ధులుగా ఉండేటట్టుకు నీ సాక్షులుగా ఇల్లు పెట్టమని నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ సుఖిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఏస్రీస్తు ప్రభు వారు మన కొరకు ఏమి చేశాడు ప్రభు మన కొరకు ఏమి చేశాడు అంటే అతను ఏం చేశాడు మన కొరకు అంటే మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం మనకేమిచ్చాడు మనకు ఏం చేశాడు మనము అంధకార సంబంధమైన క్రియలో ఉన్నప్పుడు ఆయన మనం పాపం నుండి విడిపించిన విధానాలు మనం తెలుసుకుందాం మనకు మన కొరకై ఏమి ఇచ్చిండు అనేది తెలుసుకుందాం ఎందుకంటే క్రీస్తులు మన కొరకు ఏమి చేశాను అనే విధానంలో మన దేవుని వాక్యం చూసుకుందాము ఎపిస్సీలకు రాసిన పత్రిక శీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం నాలుగో వచనం నుంచి చూద్దాము ఎట్లనగా తన ప్రినియందు ఎట్లనగా తన ప్రిమియందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన ప్రిమి తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన పీస్తులో మనలను ఏర్పరచుకునేను మరి ఆయన ప్రేమ చేత తన ప్రియుడు యేసుప్రభు వారు అందుకని ఏమంటున్నారు ఎట్లనగా తన ప్రేమి అందు తాను ఉచితముగా ఉచితముగా మనకు అనుగ్రహించిందంట తన ప్రిమి అందు తన మహిమకు కీర్తి కలుగున్నట్లు తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన ఆయన ఆయన ఉద్దేశము ఆయన చిత్తము ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత ఆయన కృప ఎంత నిండుగా ఉందంటే మరి ఆయన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తాని ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనకు చేస్తున్న మేలులేటి అనేది మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట దేవుడు ఆయనే నిర్ణయించుకున్నాడంట మనము తన ఎదుట పరిశుద్ధులమునుగా ఉండుటకు మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి పాపులుగా కనిపించకుండా పరిశుద్ధులుగా ఉండుటకై పరిశుద్ధులమును నిర్దోషులము నై ఉండవలనని ఆయన జగత్ పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట జగత్ పునాది వేయబడకం ముందుకే క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నాడంట మరి ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ కదా ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మన పాపాల నిమిత్తమై మన పాపాలు మన శాపాలు నరక శిక్షను ఆయన కలవల శిలువలో భరించి మరి జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తులు మనలను ఏర్పరుచుకున్నాడంట దేవిని కృపా మహి మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆ ప్రియుని ఆయన రక్తము మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మరి మన పాపాలకు ఆయన ప్రాయ్చిత్తం చేసిండు ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించి మనము కూడా ఆయన ఒక రిక్తునిగా తను తాను రిక్తునిగా చేసుకొని చివరి రక్తం బొట్టు వరకు మనకరకు కాచింది అందుకని మన అపరాధములకు పాపక్షమాపణన మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచిన ఆ కృపను మన ఎడలా విస్తరింపజేసిన ఎంత అపారమైన ప్రేమ ఆయనది ఆయన నమ్మదగిన వాడు కనుక దేవుడు అంత ప్రేమ మన పట్ల చూపి మరి జగత్తునాది వేయబడక ముందుకి మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఈయన నిజమైన దేవుడు యశుప్రభు వారు నిజమైన దేవుడు ఆయన సజీవుడు ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన హేమామయుడు ఆయనకు ఎవరు సాటి లేరు ఉండరు ఎప్పుడు కూడా ఉండబోరు అదే రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చినముదా క్రీస్తు వేస్తుందందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమం ఏంది పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఆత్మ నియమము పాపమును చీకటిని పారదొలడమే అందుకనే ఏమంటుందంటే ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి నన్ను విడిపించింది ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయదాలకపోయినో దానిని దేవుడే చేసి ఏ విధంగా తన ప్రేణి అందు మనలను విమోచించిండన్నట్టు అది ధర్మశాస్త్రం అంటే అది పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రము ఏది చేయదాలకపోయినో దానిని దేవుడే సంపూర్తి చేసిండట శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము పాప పరిహారం నిమిత్తము అంటు దేవుడు తన సొంత కుమారుణ్ణి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప పాప శరీరాకారంతో పంపిండట పాప శరీరాకారంతో పంపి ఆయన శరీర మందు పాపక్షేమ పాపమునకు శిక్ష విధించిండంట దేవుడే మనమైతే విధిస్తామా మన పిల్లలుంటే విధించింది కానీ దేవుడు ప్రేమాయుడు కాబట్టి ఆయన శరీర మందు పాపమునకు శిక్ష ఆయనే విధించింది దేవుడు దయా కనికరం కలిగిన దేవుడు మన పైన సూక్న ప్రేమ అట్టిది అయినా దయా కనికరం కలిగిన దేవుడు తులసి ఒకటి ఇరవై నుండి తులసి రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకం అందున్నవైనను పరలోకం అందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమైందంట తన కుమారుణ్ణి మన పాపాల నిమిత్తమై నలుగబొట్టుటకు ఆయనకు చిత్తమైందంట అభిష్టమైందంట ఆయన తెలువ చేత సంధి చేసిందంట ఆయన రక్తం ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలన తండ్రి అభిష్టమైందండి ఆయన మన పాపాల నిమిత్తమై తన సొంత కుమారుణ్ణి ఆ విధంగా ఆయన చిత్తమై అయితే మరియు గత కాలం దేవినికి దేవునికి దూరస్తులమును దూరస్తులను మీ దృష్కీల వలన మీ మనస్సులో విరోధభావము గలవారై ఉండిన మిమ్మును అంటే మనలను గత కాలం మందు మనము దేవునికి దూరస్తులమై ఉన్నాం మీ వలన మీ మనస్సులో విరోధభావం గలవారై వార వారున్నాయి ఉండిన మిమ్మును అంటే మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను పరిశుద్ధులు గాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు మనం ఏ విధంగా ఉండాలంట ఆయన చిత్తానుసారంగా తన సన్నిధిని పరిశుద్ధులు నిర్దోషులుగాను నిర్పరాధులు గాను ఆయన మాంసయుక్తమైన దేహం అంటే మన శరీరాకారంలోనే ఆయన మాంసయుక్తమైన దేహం వందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచిండండి మరణను సమాధాన పరిచిండి మరణము ద్వారా ఆయన సమాధాన పరిచిండు పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు ఇవ్వ కిన్నటియు ఆశ ఆకాశము కింద సమస్త ప్రకటింపబడినట్టు ఈ సువార్త కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును ఏమి కలుగునంటున్నాడు ఈ రక్షణ ఈ స్థిరముగా ఉండి మీరు ఏ ఆకాశం పొందున్నా సృష్టి అంతటికీ ప్రకటింపబడినట్టు ఈ సువార్త మీకు నిరీక్షణ నుండి తొలగిపోక ఉండాలంటే విశ్వాసం అందు నిలిచి ఉండిన ఇది మీకు తలుగును ఏది ఆయన అభిష్టం అనేది మన పట్ల ఆయన చేసిన ఒక త్యాగము నెరవేర్చబడుతుంది అని మాట్లాడుతున్నాడు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు గొప్పవాడు ఆయనకు సాటి అయిన వారు లేరు అది ఏపీసీ పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి ఏడు వరకు ఏపీసీ పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన ఉపా మహైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచ క్రీస్తు చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఆయన చేసిన త్యాగము ద్వారా ఆయన చేసిన సిలువ బలియాగము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యము కృపా మహిదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము ఎవరు కనపరచాలి ఈ కృపా మహదైశ్వర్యమును రాబోవ యుగములలో కనపరుసు నిమిత్తము క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకం అందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను మనకు ఇంత ధన్యత ఇచ్చిన దేవుడు మరి మనము రాఘవ యుగములలో యుగములలో కనపరుసు నిమిత్తము ఏనది ఆయన మహిమా ఐశ్వర్యము మనము కనపరచాలి క్రీస్తు చేస్తున్న క్రీస్తును మనము ధరించుకోవాలి తీస్తూ చేసినందు మనలను ఆయనతో కూడా లేపి మననొక్క మందు ఆయనతో కూడా నిలో మనము దేని ద్వారా రక్షింపబడ్డాము ఆయన రక్తము వలన మనము నమ్మినాము కాబట్టి ఆయన రక్తం వలన రక్షింపబడ్డాము పాప క్షేమాపణ ఆయన రక్తం ధరనే కానీ మరి దేని ధర సాధ్యం కాదు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మనకు విశ్వాసము ఉంటే ఆయన కృప ద్వారా మనం రక్షింపబడి ఇది మీ వలన కలిగినది మాత్రం కాదు అంటే ఏ మనుషుల వలన కలిగినది కాదు దేవిన వరమే ఇది ఇది వరమే ఇది క్రియల వలగ క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు అతిశయ వీలు లేదు అతిశయపడ వీలు లేదు మనము అతిశయపడడానికి వీలు లేదు ఎందుకంటే అది కృప ద్వారానే పీల వలన కలిగినది మాత్రం కాదు ఎవడును అతిశయపడో వీలు లేదు మరి వాటి అందు మనము నడుచుకునే వరణని దేవుడు ఉందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఆయన చేసిన పని ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన చిత్తములో మనం ఉన్నాం అని తప్పిపోకుండా ఆయన చిత్తము నెరవేర్చాలనే ఆయన మహాదైశ్వర్యమును మనం ఇక్కడ కనపరచాలని విస్తును మనం ధరించుకొని ఆయన పోలికలో మనము ప్రతి ప్రతి నడవడి పాపలోకంలో మనము ఏ విధంగా నడుచుకోవాలనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎలాంటి అంధకార సంబంధమైన క్రియల నుండి మనం విడిపించుకుంటూ వస్తున్నాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన ఈ విషయంలో మనకు మనం ఆయన చేసిన పని అయి కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీర మందు చేతితో చేయబడిన సున్నతిగల వారు అనబడిన వారి చేత సున్నతి లేన సున్నతి లేని సున్నతి లేని వారని అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన సంబంధులను లేని ఆ పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి తీస్తుకు దూరస్తులై ఉన్నారు అలాంటి మనల్ని యేసు ప్రభు వారు ఏం చేసిందంటే కుంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారో మనం పడిన స్థితి మనం పడ్డ స్థితిలో నుంచి దేవుడు ఏ విధంగా లేకుండా జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు టీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు మనం క్రీస్తు రక్తం వలనే మనం జీవిస్తున్నాం సమీపస్తులై ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన చిత్తానుసారంగా తండ్రి ఆయన నలుగొగొట్టుకు ఆయనకు అభిష్టమైందంటే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించింది ఆయన గొప్ప దేవుడు మనకు గొప్ప దేవుడు ఆయన సజీవుడు ఆయన ఉన్నవాడు అనువాడు మన యుగ యుగంలో సజీవుడై ఆయనే నిజమైన దేవు మతైసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మతైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనము కేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడని అంతలో వేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొలుచే గెలిచే చుండు జన సమూహములు చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా మరి దేవుడు సచ్చిన వారిని కూడా లేపినట్టు యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేసిండు సచ్చిన వారిని కూడా లేపిండు మనం సచ్చిన వారిగా ఉండకూడదు మనము ఎప్పుడు ఆయనలో జీవిస్తున్నట్టుగానే ఉండాలి ఎందుకంటే అందుకనే ఆయన ఈ కుమారి చనిపోలేదు కాబట్టి నిద్రిస్తుంది అన్నాడు మనం నిద్రించిన వారిగా ఉండద్దు ఎప్పుడు మెలుకో కడిగి ప్రార్థించండి అని మరి ప్రభు చెప్పినట్లుగా మనము ఎప్పుడు మెలుకువగా ఉండాలి ఆయన కొరకు సమస్తమును నిరీక్షణ తలిగి ఆయన మహిమ నిమిత్తమై పాడబడాలి ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మాటకు మనము లోపడాలి తెసలో రాసిన పత్రిక ఒకటో తెసరో నీకు అధ్యాయము మనం ప్రభుత్వం చేయవలసింది ఏం లేదు ఒక ప్రార్థన తప్ప ప్రభు గురించి మనము చేయవలసింది ఏం లేదు ఆయనను గనపరచడం తప్ప తోటి వారిని ఆదుకోవడం తప్ప ఎందుకంటే ఒక అల్పన చేస్తే నాకు చేసినట్టే అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలను ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనే విషయంలో ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నామా విషయంలో మనం మనల్ని మనం పరీక్షించుకోవాలి దశలో నీకు పన్నెండు సహోదరుల సహోదరులారా మీలో మీలో ప్రభు నందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా పెంచవలని పెంచవలనని వేడుకొలుస్తున్నాం మనకు దేవుని అందు మన నడవడి సరిగ్గా లేనప్పుడు మనకు బోధించే వారికి మనం ఏమై ఉండాలంట విధేయత కలిగి ఉండాల మనం వారి మాట వినాల ఎందుకంటే మనకే ఎంత తెలుసు లేమాత్రం అని ఇది నిజము కొన్ని తెలివని మర్మాలు మనం చూసిన వర్డ్స్ బైబిల్లో చూసిన చూసిందే చదివిందే దాంట్లో ఎన్నో మర్మాలు దాగి ఉంటాయి దాన్ని మనకు చెప్తే ఇది ఇన్నదే కదా అని అనుకోకూడదు అందుకనే మరి పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారని వారిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవరనని వేడుకొంచున్నామన్నాడు మరి ఒకరితోనొకడు సమాధానముగా ఉండుమంటున్నాడు దేవుడు ఒకనితోనొకడు సమాధానం కలిగి ఉండాలి మనలో ఉందా సమాధానము మనలో ఉందా ఓపిక మనలో ఉందా సహనము మరి క్రీస్తు కలిగిన మనసు మనలో ఉందా మరి ఉండాలని చెప్తున్నాడు ప్రభు గారు సహోదరులారా మేము మీకు బోధించిన బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు ఎవరన్నా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అది ప్రేమ కలిగి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అంటుంది ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి వెనుకబడిన వారిని క్రమలొచ్చి వెనక వెనుకతట్టు తిరిగిన వారిని ధైర్యపరచాలంటున్నారు బలహీనులకు ఊతనేయుడి అంటున్నారు అంటే మనలోనే కాదు లోకానుసరమైన వారు ఎవరైనా ఉన్నా కూడా క్రీస్తు యుద్ధకు నడిపించుటకు పోయి ప్రయాసం బడు ఈ పని చేయండి మీరు మీరు చేయవలసింది ఏం లేదు మీ క్రియలే మీ పరిశుద్ధాత్మ నడిపింపులోని క్రియలే అందరినీ క్రీస్తు ఎందుకు నడిపిస్తాయి అందుకనే బలహీనులకు పూతనీయుడు అంటుడు అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండు క్రైస్తవుల ఎడలనే కాదు లోకానుసారంగా ఉన్న ప్రతి విషయంలో క్రీస్తులు మనలో నుంచి శాంతము గలవారమై మనలో నుంచి కనపరచాలంటున్నాడు దీర్ఘ శాంతం గలవారై మరి శాంతం మనలో ఎంతవరకు ఉందో మనం గమనించుకోవాలి ఎందుకంటే అందరి ఏడల అంటున్నాయి అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారాయి ఉండడం ఎవడు నువ్వు కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకురండి అంటు మరి ఎవరన్నా మన కూడా మనము క్రీస్ ప్రేమతో క్షమించి దేవుడా మనతను దీవించాను ఇతను రక్షించుకోమని చెప్పాను అతని గురించి ప్రార్థించాలి మనం చేయవలసింది ప్రార్థన మాత్రమే చెప్పించే మాటలు మన నోటికి రాకూడదు అందుకని ఆయన దీర్ఘశాంతం గలవారై ఉండడంటు ఎవడును కిడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండడం మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఒకని ఏడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు మేలైనది ఏంది మనకి ఈ లోకంలో నష్టం కలిగించేది ఏంది ఈ లోకంలో మరి మేలైనది ఈ నష్టం కలిగించేది మన కన్నులకు రమ్యంగా ఉంటాయి మనం వెళ్ళే మార్గాలు అల్కగా అంతగా విశాలంగా ఉంటాయి మనం నష్టపరిచే మార్గాలు విశాలంగా ఉంటాయి కానీ దేవుని మార్గము సంకుచితమై ఉన్నది ఆయన మార్గములు అవి మర్మములు బయలుపరుస్తుంటే మనకు ప్రార్థనలోనే అన్ని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అందుకనే ఎప్పుడు నువ్వు మేలైన దానిని అనుసరించి నడుచుకుని అంటు మేలు మంచి చెడు అనేది తెలుసు కాబట్టి దాని ఎందు నడుచుకుని అంటున్నాడు ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండడి మనము దేవుని అందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే ముందు చెప్తున్నాడు అదే మాటలు బలహీనత ఊతనీయుడు అంటున్నాడు ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి అంటున్నాడు అక్రమంగా నడుచుకునే వారిని బుద్ధి అంటున్నాడు కీడుకు ప్రతి కీడు చేయకుండి చేయకుండు అంటున్నాడు చేయకుండా చూసుకునుడి అంటున్నాడు మీరు ఒకని ఒకడు మన మనుషులందరి ఎడలా ఎల్లప్పుడూ మేలైన అనుసరించి నడుచుకోండి అంటు అందరం కలిసి మేలైనదేది మన ప్రాణానికి తృప్తినిచ్చేదేది మరి ఆయన క్రీస్తే కేసుప్రభు మనసు ఆ క్రీస్తు కలిగిన మనసు మనం ధరించుకొని ఉంటే మన శత్రు మన శత్రు అనేది క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన పోలి నడుచుకు నడుచుకుంటేనే మనము అందరినీ సహించగలం ఎందుకంటే మన దీర్ఘ శాంతమే అదే అందుకని మీద అంటున్నాడు పదిహేను వచ్చిన అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండడి శాంతం గలవారే ఉండాలన్నట్టు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ఎడ ప్రార్థన చేయమంటున్నారు మరి ఎంతవరకు మనం ప్రార్థిస్తున్నామో దేవుణ్ణి అది మన ఆత్మకు మన మనసుకే తెలుసు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ఆ సంతోషంగా ఉండాలంటే మనము ప్రార్థించిన ప్రార్థించాలి ఎడ తెగక ప్రార్థన చేయడం అంటే ఎడమ అంటే వ్యాప్ లేకుండా మనం నడుచుకుంటే కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పనికి పని చేస్తుంటూ ప్రార్థన చేసుకోవచ్చు సమయం ఉన్నప్పుడు ప్రార్థించుకోవచ్చు వాక్యం చదువుకోవచ్చు ఎందుకంటే ఎడ ఎడమ అనేది ఉండకుండా వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండడం ఎడ తెగక ప్రతి విషయ ఇప్పుడు ప్రతి విషయం అందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏసు క్రీస్తునందు మీ విషయములో ఎవరి విషయంలో ఇలాగ చేయుట ఏసు మీ విషయంలో దేవుని చిత్తము ఈ చిత్తమును నెరవేర్చాలంటే క్రీస్తు కలిగిన మనసును మనము ధరించుకోవాలి ఆయన ప్రేమను లోకానికి వెల్లడి పరచాలి అనేకులకు ఆయన ప్రేమ సువార్త ప్రకటించాలి ఆయన తన్ను తాను రిక్తునుగా చేసుకున్న దేవుడు ఇతడే పాపక్షమాపణ ఎవరి వల్ల లేదు ఈయన వల్లనే అని అనేకులకు మనము ఆ యేసుక్రీస్తు మరి ప్రకటించాలి అయినా దేవుని కుమారుడై ఉండి కూడా మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చిండని అనేకులకు ఆయన ప్రేమ సువార్తను ప్రకటించాలి ఆయన ప్రేమను వెల్లడిపరచాలి ఆయన మాదిరి మనం చూపించాలి ఎందుకంటే ఆయన మన పాపాల నిమిత్తం మన శాపల నిమిత్తము మన నరక శిక్షను ఆయన కలవలు సిరువలో భరించాడు ఆయన సజీవుడైన దేవుడిగా లేపబడ్డాడు మరణ బంధాలు ఆయనను బంధించలేకపోయాయి అయితే ఏసుప్రభు వారు మనకేమిచ్చాడు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్న ఆ యేసుప్రభు వారు మరి ఏమిచ్చాడు అంటే మత్త వార్త పదారో అధ్యాయంలో మనుషునికి ఏమిచ్చాడు అధికారము పదారో అధ్యాయము పదిహేడవ వచ్చం అందుకు యేసు త్రీమోను బరు యోన నీవు ధన్యుడవు ఏసు ప్రభు మరి నమ్మకస్తులకు ఏమిస్తున్నాడు మనుషునికి అతివంటి అధికారం ఇస్తున్నాడు అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అందుకు వేసు త్రిమొను బరు యోన నీవు ధన్యుడవు అంటున్నాయి నీవు ధన్యుడవు పరలోకం అందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు నా తండ్రి నీకు బయలుపరచండు నువ్వు దేవిని కుమారుడవు అని చెప్తున్నావు కాబట్టి నా తండ్రి నీకు బయలుపరిచిండు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఆయన బండ మీద ఆయన సంఘాన్ని గడతాడంట సంఘము మనమే శిరస్సు క్రీస్తై ఉన్నాడు మన తల క్రీస్తై ఉన్నాడు మన శరీరము సంఘము మన శిరస్సు క్రీస్తు అందుకని ఈ బండ మీద నా సంగమును కట్టుదును ఆయన మన చేతికి ఏమిస్తున్నాడు కేతులు మనిషే కదా మన పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవట పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వలేవు మన ఎదుట నిలవద్దు ఎందుకంటే మనమే ఆ సంఘం కాబట్టి చీకటి అనేది మన ముందు ఏ మాత్రం గుండి పరిశుద్ధాత్మ అభిషేకంతో కదిలితే ఏ చీకటి మన ఎదుట నిలవడానికి వీలు అందుకనే పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నానట్లు పేతురుతో నేను నీతో చెప్పుచున్నాను కానీ మళ్ళా ఏమిస్తున్నాడు ఆయన పరలోకము యొక్క తాలపు చెవులు ఎంత ధన్యుడు కదా పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను అంటున్నాయి అంత అధికారంతో కూడిన మాటలు దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ రాయబడిన మాటలు నీవు భూలోకమందు దేన్ని బంధించువు అది పరలోక మందును బంధింపబడును భూలోకమందు దేనిని ఇప్పుదువు అది పరలోక మందును ఇప్పబడునని అతనితో చెప్పిండంట అట్టి అధికారము దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మన కొరకు చేసిన విధము ఆ త్యాగమును మనము గుర్తించాలి ఎందుకంటే ఆయనకు అయన ప్రేమకు సాటి ఎవ్వరు లేరు ఆయన త్యాగపూరితమైన జీవితము ఆయన తను తాను రిక్తునుగా చేసుకున్న జీవితము మనము గమనించుకుని అనుక్షణము ఆయన గాయముల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది ప్రకటన గ్రంథం ఒకటి ఆరు ప్రకటన గ్రంథము ఒకటి ఆరు ఆయన ఏం చేస్తుందంట మను మనలను ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయనట మనలను ప్రేమించుతూ తన రక్తము మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ కలుగును గాక ఆమెదంటు అయితే అదే పద్దెనిమిదో వచనంలో ఆయన్నే మాట్లాడుతున్నాడు నేను మొదటి వాడను కేతుడికి ఏమిచ్చిండు పరలోకపు తలంచే ఇచ్చి మరి ఇక్కడేముంది నేను మొదటి వాడను కడపటి వాడను నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను ఇదిగో యుగ యుగములు సజీవన ములు అజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాలము యొక్కయు తాలపు చేతులు నా స్వాధీనము మరణము ఆయన చేతుల్నే ఉంది మరణము యొక్కయు స్వాధీనములో ఉన్నవి ఆయన అంత అధికారం మన పాపాల నిమిత్తమై మరణించిన దేవుడు ఆయననేమో మనకు పరలోకం రాము చెప్పు తాళం చేతులు ఇచ్చాడు మరి ఆయన పాతాల లోకపు పాతాలము యొక్కయు తాలపు చేవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు మరణము యొక్కయు పాతాలము యొక్కయు మరణం ఆయన చేతుల్లోనే ఉంది పాతాలము తాళం చేతులు ఆయన చేతుల్లో ఆయన స్వాధీనంలో ఉన్నాయి అంటుంది అందుకని దేవుడు అన్ని ఆయన చేతిలో ఉన్నా కూడా మనల్ని ఇంకా మనం చేసే మనం కంటి దారా హృదయం ద్వారా కాళ్ళ దారా చేతుల ద్వారా తలంపుల ద్వారా చేసిన పాపాలను ఆయన క్షమిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచుతున్నాడు ఎందుకంటే మన ఇంకొక ఆత్మను రక్షింపబడతారు నా బిడ్డలు ఎవరికన్నా సువార్త చెప్తారని ఒక ఆత్మను రక్షిస్తారని కానీ మనం సంవత్సరంలో మరి మూడు వందల అరవై ఐదు చెప్తున్నామా మరి క్రీస్తు మన కొరకు ఇన్ని చేశాడు తన రిక్తులుగా చేసుకొని ఆయన దేవుని కుమారుడు అయి ఉండి దాసులు స్వరూపం ధరించుకొని ఆయన కలువరి శిరువులు కాసిన రక్తం మనల్ని కడిగి శుద్ధులుగా చేసి సమస్త జరిన మాకు శిష్యులుగా చేయమని ఆయన చెప్తే ఎప్పుడు మన గొడవలు మన మాటలే దేని పనికిరావు ఎందుకంటే ఇక్కడ మనకు ఎన్ని రోజులైనా ఈ దేహాన్ని ఇచ్చి పెట్టక మరి అనేక ఆత్మల పట్ల భారం ఎప్పుడు కలిగి ఉంటాం స్వార్థ ప్రకటించాలి సమయమందు అసమయమందు మందు కూడా స్వార్థ ప్రకటించాలి ఎందుకంటే ఇది దేవిని మాటలు ఆయన చెప్పిన చిత్తము అభిష్టము ఆయన కుమారుణ్ణి నలుగొగొట్టుకునడానికి కారణము అనేక ఆయన స్వార్థ ధర ప్రకటింపబడి అనేక ఆత్మలు రక్షింపబడాల చీకట్లో ఉన్న బంధకంలో ఉన్న వారిని మనం విడిపించటకు ఆయన యుద్ధకు తోలుకొని రావాల ఆయన రక్తంలో ఉంచి ఆయన పరిశుద్ధులుగా చేయగల దేవుడు మనను రక్షించినట్టే దేవుడు అందరినీ మనం కూడా అన్ని జాతి నుంచి వచ్చిన వారమే కాబట్టి స్తోత్రం అయినా ప్రేమ గలతండి మీ పరశుధనామానికి స్తోతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు నాయన మా కొరకై నువ్వు భూమి వచ్చావు అయినా నువ్వు దేవిని కుమారుడు వేయండి ప్రభావ దాసం ధరించుకొని ఉన్నావు అయినా నిన్ను నువ్వు రిప్తిగా చేసుకున్నావు ప్రభావ స్తోత్రాలు నీకు స్తోతులు చెల్లిస్తుంటున్నాం నాయన సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం రాజా నాయన ప్రభు మరి మా పట్ల చూపిన నాయనా మీ కృపను బట్టి స్తోత్రాలను ఆయన మా తండ్రి మరి నీ తయన తండ్రి నాయన తన కుమారుని ప్రేమించినట్లు మమ్మల్ని ప్రేమించి మీరు రక్తం కడిగి మమ్మల్ని ప్రభు పరిశుద్ధులుగా స్తోత్రం నాయన ప్రభు దీనికి అంతటికీ చిత్తమును మేము నెరవేర్చడానికి సహాయం అనుగ్రహించండి నీ ప్రేమ స్వార్త ప్రకటించి నాయన నీ కృపధార నాయన అనేకులను నాయన నీ వైపు తిప్పుటకు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రభా విన్న వాక్యాన్ని మా హృదయాలు భద్రపరుచుకొని అయా మేము ఏ స్థితిలో పడ్డామో ప్రభా దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు మమ్మల్ని లేపినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం కృతజ్ఞతలు అర్పిస్తూ మహిమ గణతన్నికే చెల్లిస్తూ అయా మరి పొరపాటులు ఏమించి ప్రభు మా తండ్రి నిన్ను గణపరచుట కృపచూపమని యేసుక్రిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రజల ఆశీర్వాదం అదేవిధంగా ్రీస్తు ప్రభుకుప సమాధానము హర్షుద్ధాత్మ నడిపింపు మరి కేబిపీఎం లో ఉన్న మన అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించిన దాకా ఆమెన్ అందరికీ ప్రైజ్లాడతారు ఆమె ్రదర్ రైస్ లాడ్ బ్రదర్ ఈరోజు తొందర అయిపోయింది ప్రార్థన తొమ్మిది నలభై అయిపోయింది